సంకీర్తన ఇరవైనాలు శరణంటి మాతని సంబంధమున చేసి మరిగించిమమునేలి మన్నించవే సకలవేదములు సంకీర్తనలు చేసి ప్రకటించి పావనుడైన అకళంకుడు తాళ్ళపాకన్నమాచార్యుల వెకలియ్యేలిన శ్రీవెంకటనిలయ్య నారదాది సనకసనందనాథుల వలె పేరుపడి నిన్ను బాడి పెద్దలైనట్టి ఆ రీతి తాళ్ళపా కన్నమాచార్యుల చేరి ఏలినయట్టి శ్రీవేంకటయమవేదసామగాన సప్తస్వరములను బాముతో దీసతి నిన్ను బాడినయట్టి ఆముకొన్న తాళ్ళపా కన్నమాచార్యుల వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయ